ప్రార్థిస్తాం పరిశుద్ధి రఘు తండ్రి కృప మైడ దేవా గల దేవ జీవాధిపతి నీకు ఎంతో వందాలనైనా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాతు మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ యొక్క నూతన దినం మీరు మాకు అనుగరించడానికి అందును బట్టి ప్రవ్వా నేను స్థుతిస్తున్నాం గాయన పరిస్తున్నాం మహిమ పరిస్తున్నాం అయినా గొప్ప దేవ తండ్రి ఫైవ్ డేస్ ప్రవ్వా పదిహేను రోజులు ప్రవ్వ మీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నైనా ఎన్నో విషయాలు మాకు బయలుపరిచిన గొప్ప దేవాసాయా నీకు ఎంతో వందాలు ప్రవ్వ ఇది కేవలం మీ వల్లే మీ కృప వల్లే కలిగింది మేము నమ్ముతున్నాం ప్రవ్వ నైనా ఈ ఆరాధనలో ప్రవ ఇంకా అనేక మంది ప్రవ ఇందులో పాల్గొనాల ప్రవ మీరే సహాయపడమని ప్రాదిష్టమైన మీ ఆత్మకార్యం జరిగించండి ఆటంక పరుస్తున్న ప్రతి చీకరు శక్తులు గొప్ప దేవానికి ఎంతో వందాలు వేసాయా ఎంతో మంది ప్రయాసంతో ప్రవ నా తండ్రి మీ సంగీతికి వస్తుందిగా ప్రభావ ప్రతి ఒక్క ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా ప్రతి ఒక్కరు ప్రభావ ఆరదన జాయిన్ అవ్వలేగిన కృపానుగరించి మన కృపగల దేవా ఇస్తాయా ఈ దినం ప్రభ నా తండ్రి ఏసయ్య నా ప్రభ నా తండ్రి శిస్తర్ ప్రభ దీప శిస్తర్ ప్రభ లీడ్ చేస్తుందిగా ప్రభావ మీరే సహాయపడమని ప్రాదిష్టమైన నా దేవా మీకు నూతనమైన పరిశుదాత్మ అగ్ని అభిషేకం అనుగరించండి ప్రభావ ఏ రీతిగా లీడ్ చేయాలనైనా పరిశుదాత్మడైన తండ్రి మీరు నడిపించండి ఆత్మ నడిపింపదయ చేసి కొత్త జాయిన్ చేయాలా అనేకులు రావాలా ప్రభావ మీరే సహాయపడమని ప్రాదిష్టం మీకు పరిశుధాత్మ కార్యం జరిగించండి ఆరాధనంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి అయినా పడల ద్వారా మీరు మహింపందని మీరు మాతో మాట్లాడండి ప్రభావ ఎన్ని అనేకమైన విషయాలు మాకు బయలుపరచమని ప్రాదిష్టమైనా కృపగల తండ్రి శ్రయానికే వందాలి ప్రభా మీ పాదాల దగ్గరికి వచ్చిన అయినా మరి మీరు మాతో మాట్లాడండి మీ వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరచండి ప్రవ మీ వాక్యం అంటే మీ జీవం ప్రవ మీ జీవాన్ని మేము నింపుకోవాలా ఆ జీవజలంతో మేము నింపబడాల ఆ జీవజలం అనేకులకు మేము ప్రవ్వా నుంచి ప్రవహించాల ప్రావా అలాంటి మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని రానబెడి నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి పరుషుదాత్మని వింపదయచేసి ప్రతి చోట మీకు మమ్మల్ని శాస్త్రం పెట్టుకోమని నా దేవానికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ జరగబే అర్థంలో మీరు మమ్మల్ని నడిపించి సహాయపడమని ప్రతి ఒక్క వీటిని నూతనంగా మీరు అభిషేకించి వాడుకోమని ఏసుక్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమెన్ ఆమెన్స్టర్ ఆమెన్ నీ అడుగులో అడుగువేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని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 పేతురు నమ్మాడు నీ మాటను సముద్రము పైన నడిచనే సమూయేలు విన్నాడు నీ స్వరమును నీ చిత్తము జరిగించనే పేతురు నమ్మాడు నీ మాటను సముద్రము పైన సమూయేలులా నీ స్వరము నేను వినగలిగే మనసింయా పేతురులా నీ మాటను నేను నమ్మే విశ్వాసమిమ్మయా సముయేలులా నీ స్వరము నేను వినగలిగే మనసింయా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 కు తోడైయున్నావు నీవు శోధనను జయించనే యోహానుకు చూపావు నీ మహిమను పరలోక దర్శనమే ఏసేపుకు తోడై ఉన్నావు నీవు शोधन अनुजैंचने योहानु छुपावनी महिमनु పరలోక దర్శనమే ఏసేపులా జయించే నీ తోడును నాకిమ్మయా యోహానులా నీ దర్శనము నేను చూసే ఆ భాగ్యమిమ్మయా యోసేపులా జేయించే నీ తోడును నాకిమ్మయా యోహానులా నీ దర్శనము నేను చూసే ఆ భాగ్యమిమ్మయా నీ తోడు నాకుండని నీ మహిమను నే చూడని నీ తోడు నాకుండని నీ మహిమను నే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 నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనసు నాలో కలిగి ఉండని నీవు చేశావు నీ తండ్రి ఇష్టాన్ని నీ క్త బలిగమే ను తండ్రి ప్రేమను నీ ప్రాణ త్యాగమే నీవు చేసావు నీ తండ్రి ఇష్టాన్ని నీ రక్త బలి యాగమేన్ నీ తండ్రి ప్రేమను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 నీ కృపను నాకిం మయా నీ ప్రేమాను నే చూపించే నీ మనస్సు నాకిమ్మయ్యా నీ ప్రేమను నేర్చూపనీ నీ ఇష్టము నెరవేర్చని నీ ప్రేమను నేర్చూపని నీ ఇష్టము నెరవేర్చని నీ అడుగులో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 నీలాగా నన్ను జీవించని నీ అడుగులో అడుగువేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనసు నాలో కలిగి ఉండని నీ మనస్సు నాలో కలిగి ఉండని ఈరోజు సాయంత్రం ఈ కోడికలో మనము దేవుడి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధిద్దాం చిన్న ప్రార్థన పరిశుద్ధ పర్లోకపు తండ్రి కృపా సత్య సంపన్నుడు నాతో మాట్లాడిన ఏసేయా అతన్ని ప్రభ టీంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డుతో మీరు మాట్లాడండి హృదయంలోని ఒప్పింపచేవాడవు అతడి సత్యంలోనికి నడిపించేవాడవు తండ్రిని యొక్క దూతల కాకుదలతో నడిపించే ఏసయ్యా అతని పబ్బ పరిశుద్ధాత్మ చేత మాతో మమ్మల్ని ప్రభల తండ్రి విశ్వాసం లోతు నడిపించమని శక్తి కలిగిన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అందరికీ ప్రైజ్ ద లార్డ్ మరి ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాము మలాకీ గ్రంథము మూడవ అధ్యాయము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పదమూడు నుంచి పద్దెనిమిది చివరి వరకు పదమూడు నుంచి పద్దెనిమిది వచనాలు చివరి వరకు దాంట్లో ముందుగా పదహార వచనంలో చదువుకుందాం మలాఖీ గ్రంథము మూడు సిక్స్టీన్ త్రీ అప్పుడు యహోవా ఎందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యహోవా చెవి యొగి ఆలకించెను మరియు యహోవా భయభక్తులు కలిగి ఆయన నామంను స్థుతించుచూ వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను వ్రాయబడెను అంటే ఆల్రెడీ రిట్టన్ అనమాట ఒక గ్రంథం రాయబడి ఉంది మలాకి గ్రంథంలో ఈయన ప్రవక్తల లోకడు కాబట్టి ఆయన చెప్పినటువంటి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే యహోవా ఎందు భయభక్తులు కలవారు మాట్లాడుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట ఎగ్జాంపుల్ మనం ఈ సాయంత్ర కాల తీసుకుందాం ప్రతి దినము మనము సాయంత్రం కోరుకుంటున్నాము మాట్లాడుకుంటున్నాము మనము దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనము ఎంతో డీప్ గా పాల్గొంటున్నాం కదా ఒకరితో ఒకరు సంభాషించుకున్నట్టుగా మనము దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకుంటున్నాం అది ఖచ్చితంగా దేవుడు ప్రతి దినం ఆలకిస్తున్నాడు కదా యహోవా ఎందు భయభక్తులు కలిగి యహోవా గురించి మాట్లాడుకుని ఆలకించును ఆయన ఆలక్కించను యహవ ఎందు భయభక్తులు కలిగినప్పుడు ఖచ్చితంగా మనము భయంతో భక్తితో దేవుడిని గూర్చి మాత్రమే మాట్లాడుతూ ఉంటాం సేవకులు ఖచ్చితంగా దేవునికి అగెయిన్స్ట్ గా ఆయనకు విరోధంగా ఒక మాట కూడా మాట్లాడరు కానీ మనము ప్రస్తుత కాలంలో చూస్తున్నది ఏంటంటే మనము సేవా జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు మనం ఇతరులతో వాక్యం పంచుకుంటున్నప్పుడు సేవకులకు ఎదురయ్యే ఒక చేదు అనుభవం ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మన ఆర్గ్యుమెంట్తో విభేదిస్తుంటారనమాట మనం మాట్లాడుతూ దానికి వ్యతిరేకంగా వారు మాట్లాడుతూ ఉంటారు ఇది ఎంత విపరీతంగా లోకమంతటా పనిచేస్తుంది అంటే క్రిస్టియన్ దేశాలు అని చెప్పుకుంటున్న వారు కూడా దేవుణ్ణి సైతం మర్చిపోయే విధంగా వారి డైలీ లైఫ్ లో దేవుణ్ణి మొత్తానికి పక్కన పెట్టేసి ఒకప్పుడు భయభక్తులు కలిగిన దేశాలు క్రైస్తవ దేశాలు ఈ రోజు మనకు క్రైస్తవ్యం కనుమరుగైపోయిందని చూస్తున్నాం అక్కడి నుంచి భక్తులు దేశ దేశాల నుంచి వచ్చి మన దేశంలో మీటింగ్లు పెట్టి మన వారిని ఉజ్జీవింపజేసిన వాళ్ళు కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే క్రైస్తవ సంఘము కుంచుకుపోయింది కుదించుకుపోయిందంటాం అంటే నంబర్ తగ్గిపోయింది చిన్న గ్రూప్స్ గా ఫామ్ అయ్యి వాళ్ళు చర్చిలలో కలవడం కూడా తగ్గిపోయింది అక్కడ దేశాలలో స్కూళ్ళలో వాక్యం అసెంబ్లీలో వాక్యం చదివే టైం అనమాట అది తీసేసిండు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇట్లా కొన్ని దేశాలు ఏమవుతుందంటే వాక్యానికి ఎంత విలువ ఇవాలో దాన్ని తగ్గించేసిండు ఆ విలువను తగ్గించేసిండు కారణం ఏంటంటే దేవుని అందు భయభక్తులు తగ్గిపోవటమే భయభక్తులు తగ్గిపోవటమే ఇలాంటి వారు భక్తిహీనులుగా తయారవుతున్నారు ఒకప్పుడు భయభక్తి ఉన్న వారే సాక్ష్యం ఇచ్చిన వారే సేవలో విస్తృతంగా వాడబడిన వారే కానీ కాలక్రమేణ ఏం జరుగుతుంది అంటే పరిస్థితులకు తలొగ్గుతుంటారు అనమాట పరిస్థితులకు తలవంచేస్తుంటారు పరిస్థితులే ముఖ్యం దేవుడు సెకండ్ అనే స్టేజ్కి వచ్చేసింటారు ఇలాంటి వారిని మనము భక్తిహీనులు అంటాం భక్తిహీనులు మనము ఆ ఎవరి భక్తిహీనులు అంటే పదమూడవ వచనంలో చూస్తాం ఇప్పుడు ఇక్కడ గ్రంథము మూడో అధ్యాయము పదహోడు పదమూడవ వచనం యహోవా శల్పించిన దేమనగా నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏం చెప్పితి మీ అని మీరు అడుగుదురు నిన్ను గూర్చి ఏం చెప్పామని ఎద్దురు జవాబులు ఇచ్చేవారు అనమాట మేము ఏం తప్పు మాట్లాడలేదే అని సమర్థించుకునే గ్రూప్స్ ఇప్పుడు బయలుదేరినాయి దేవుడి గురించి సత్యం బోధించమని చెప్తే ఏం జరుగుతుందంట మేమేం తప్పు మాట్లాడుతున్నాము ఎందుకు మమ్మల్ని నువ్వు పాయింట్ అవుట్ చేస్తున్నావు స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు దేవుడినే ప్రశ్నించే స్టేజ్కి వచ్చేసింది భక్తిహీనులు దేవుని సేవ చేయట నిష్ఫలమనియు చూడండి పద్నాలుగో వచనము దేవుని సేవ చేయట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని ఆ సైన్యంలో అధిపతి సన్నిధిని మనము దుఃఖ క్రాంతులుగా ఉన్నట్లయితే తిరుగుట ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం దేవుని సన్నిధిలో దుఃఖంతో ఆయన కార్యాలను ధ్యానిస్తూ బహు దుఃఖంతో హ్యూమిలిటీ అంటే చాలా వినయంతో తగ్గించుకొని ఉండడం ద్వారా మనకి ఏంటి ప్రయోజనం ఎవరు వీళ్ళు భక్తిహీనులు దేవుని సన్నిధికి వచ్చి దుఃఖముఖంతో కామ్ కూర్చొని మౌనంగా ధ్యానిస్తే మాకు ఏం దొరుకుతుంది సేవ తోటి మాకు ఏం అని ప్రశ్నించే గ్రూప్లు అనమాట ఇవి ఈ రోజుకు చాలా భయంకరంగా బయలుదేరుతున్నారు ఇళ్ళు ఏం చేస్తున్నారు సేవ అంట ఏం సేవ సేవ చేస్తే ఏం మన ఇళ్లలో కూడా ప్రశ్నించే మాటలు ఉన్నాయి కదా మన రిలేటివ్స్ లో కానీ మన ఇరుగురులో కానీ మనం గమనిస్తుంది ఏంటి సంఘంలో కూడా సంఘంలో కూడా నేను ఒకసారి మా చర్చిలో వాక్యం చెప్తప్పుడు గుడ్ ఫ్రైడే రోజు మా వెనకంతా ఒక యంగ్స్టర్స్ టీమ్ కూర్చొని ఉందనమాట అందులో మా చుట్టాల అబ్బాయి కూడా ఉన్నాడు యంగ్స్టర్స్ అంతా వీళ్ళకి ఎంత ఎగతాళిగా ఉంది ఆ శిల్వ ధ్యానం అంటే వాళ్ళు మొదటి మొదటి వాక్యము దేవుడు పలికిన ఏడు మాటల్లో మొదటి వాక్యము రెండవ వాక్యం అనుకుంటూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఓపికపోయిందనమాట క్రైస్తవులే మంచి క్రైస్తవ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు అంత మంచి భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు కానీ ఆ బిడ్డలు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఏసు ప్రభుని ఏ మాటకు ఇప్పుడు ఆరుకు వచ్చినమా ఐదుకి వచ్చినమా ఐదో మాట అయిపోయింద్రా లేదా ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఎంత తేలికగా శిలువ కార్యక్రమాన్ని వాళ్ళు ధ్యానిస్తున్నారు ఎంత తేలికగా ఇది ఒక మూర్ఖ తరం వారిలో మూర్ఖపు ఆత్మ ఉండబట్టే సత్యం గ్రహించలేక దాన్ని ఎగతాలు చేస్తున్న తరం అనమాట ఇది ఇలాంటి వాళ్ళని మనము ప్రార్థన తోటే మార్చగలం కానీ వాడికి మనము వాక్యం బోధిస్తే వాడు ఒక చెవి నుంచి మరొక చెవికి దాట వేసే తారమనమాట అది కాబట్టి దేవుని సేయి చేయిట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలని గైకొని సైన్యములకు అధిపతి యహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా ఉండుట తిరుగుట కూడా ప్రయోజనమే లేదు ప్రయోజనం ఏమి అని ప్రశ్నిస్తున్నారంట మనకు తెలుసు కదా ఆ ప్రయోజనం ఏంటో ఆయన సన్నిధులు మోకరించి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ధ్యానం చేస్తూ ఆయనను మహిమ పోరుస్తూ కీర్తిస్తున్నప్పుడు మనకు కలిగే ప్రయోజనము అది అసామాన్యముగా విలువ పట్టలేని సంతోషం ఇచ్చేదనమాట ఆ తృప్తి అనేది కానీ అది రుచి చూసిన వారికి తెలుస్తుంది సేవలో ఇలాంటి వారు ఎదురవుతుంటారు మీ సేవ చేస్తున్నారు మీకు ఏం లాభం వస్తుంది తలసార్లు మనముని ఏమంటారంటే మీకు ఫండ్స్ వస్తుండొచ్చు బయట నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీరు బైబుల్ పట్టుకొని తిరుగుతున్నారని కూడా ఎగతాళి చేసే గుంపులు కనబడుతున్నాయి ఎందుకంటే అలాంటి వారు కూడా ఉన్నారు మరి మన సేవ సేవా సంఘం సేవా జీవితంలో సంఘ జీవితంలో కదా చర్చెస్ కి ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి అని చెప్పి వాళ్ళు విపరీతమైన సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు ఎందుకంటే బయట నుంచి వాళ్ళకు వస్తున్నాయి వాళ్ళు కాబట్టి చేస్తున్నారు లేకుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు లేకుంటే ఏం లాభం ఈ సేవ చేస్తే అని ప్రశ్నించే వారు గర్విష్ఠులు చూడండి పదహా పదిహేను వచనం గర్విష్ఠులు ధన్యుల కుదురనియుహోవాన్ని శోధించు దుర్మార్గులు వర్ధిలుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు మీరు చెప్పుకొనుచున్నారు అంటే భక్తిహీనులు మాట్లాడుతున్నవి ఇవే వారు మాట్లాడుతున్నవి ఏంటి దేవుడికి ఆయన సముఖంలో చాలా నెమ్మదిగా దీనత్వంతో సాత్వికంతో కూర్చొని ఉన్న ప్రయోజనం ఏమి సేవ చేస్తే ప్రయోజనం ఏమి మేము ఏం తప్పు మాట్లాడుతున్నాము ఏం మాట్లాడుతున్నామని ఏసు నిన్ను గూర్చి ఏసు ఏమి చెప్పితి అని ఎదిరించే ఆ తరం వారు ఆ దుర్మార్గులు వారు వర్దిలుతున్నారు గర్విష్ఠులు ధన్యులగుతు అవుతున్నారు యహోవాని శోధించి దుర్మార్గులు వర్దిలుచున్నారు వారు సంరక్షణ పొందుచున్నారు అని చెప్పుకొంచున్నారు అప్పుడు అంటాడు దేవుడి మాట యహోవా భయభక్తులు కల ఒకరితో ఒకరు మాట్లాడుతున్న అంటే ఏంటి భయభక్తులు లేని వారు మాట్లాడుతున్నారు తాత్పర్యము ఒక రకంగా ఉంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకున్న విధానము వారి మాటల్లోని ఉద్దేశము మరొకరి విధంగా ఉంది దేవుడు భక్తితో మాట్లాడుతున్న వారిని ఎంతో ఇష్టంగా వింటున్నాడంట ఆలకిస్తున్నాడు ఆయన ఆయన వారి మాటలను ఆలకించి మరియు యహవ ఎందు భయభక్తులు కలిగి ఆయన నామంను స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖం నందు రాయబడి ఉంటాడు మనం నిర్గమ ముప్పై రెండు ముప్పై రెండులో కూడా చూస్తాం ఈ మాట ఆ గ్రంథములు రెండు గ్రంథములు జీవగ్రంథము కదా జీవ గ్రంథం అంటే ఖచ్చితంగా దాంట్లో రక్షించబడిన వారి పేర్లు మాత్రమే ఉంటాయి మరొక గ్రంథంలో మనం చేసిన తప్పు అప్పులన్నిటినీ రాసినటువంటి గ్రంథాలు ఉంటాయి సో భక్తిహీనులు భయము లేని వారు దేవుని ఎందు విశ్వాసం లేని గుంపు కోసం ఒక పుస్తకము రచించబడింది అట్లాగే దేవుని భయభక్తులు కలిగి ఆయనను గూర్తి ధ్యానించుతున్న వారి మాటలను ఆలకిస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు బుక్ నా దగ్గర క్షేమంగా ఉంది సేఫ్ గా ఉంది జీవగ్రంథము స్థిరంగా నా యొద్ ఉన్నది అలాంటి వారు అందులో నా సముఖం నందు వ్రాయబడెను నేను నియమింపబో దినము రాగా వారు నా నా స్వకీయ సంపాద్యమై ఉందరు తండ్రి నన్ను తను సేవించి కుమార్ని కనుకరించినట్టు నేను వారిని కనుకరించున్నాను ఈ సైన్యంలోకి అధిపతి అగ అప్పుడు నీతి గలవారు దుర్మార్గులు ఎవరో దేవుని సేవించి వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందు తిరిగి కనుగొందురు అంటే అగైన్ వి విల్ సి అనమాట మనం తిరిగి కనుక్కోంటాం ఇంతలో ఈ గ్రంథంలో రాయబడిన వారు ఎవరు రాయబడని వారెవరు మనకు అందులో తెలిసిన వాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకుంటామంట తర్వాత ఎందుకంటే భక్తిహీనులు నోరు భక్తిహీనుల నోరు కళ్ళలు మాట్లాడినోరు అది కళ్ళలు మాట్లాడినోరు ఎందుకంటే వాళ్ళు ప్రశ్నిస్తుంటారు దేవుడి కార్యాలను ఎదురిస్తుంటారు ఆయన మాటలకే ఎదురు జవాబులు ఇస్తుంటారు ఆయన సేవ చేయటం వ్యర్థము అని ఇలాంటి వారి సహావాసం మనము ఉంచకూడదు ఇలాంటి వారితో మనము సహవాసం ఉంచకూడదు దేవుని ఎందుకు భయభకులు గల వారు ఖచ్చితంగా ఆయనను గౌరవిస్తారు తర్వాత ఆయనను మహిమ పరుస్తారు రీ నామానికి మహిమ తెచ్చుకో మహిమ తెచ్చుకో అని మనం అనడం కాదు మనమే ఆయనను మహిమపరచాలి ఆయన నామంని మహిమపర్ ఇది ఎవరు చేస్తారు అంటే కేవలం భయము భక్తి కలిగిన వారే ఆయన నామముని మహిమపరుస్తూ అని గౌరవిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు వీరు నా వారు ఎంచబడతారు దేవుడు వారిని బహిరంగంగానే స్థిరపరుస్తున్నాడు ప్రత్యేకమైన నా సొత్తు అని డిక్లేర్ చేస్తున్నాడు ఇలాంటి వారిని భయభక్తులు కలవారిని మనము ఎందుకు ధ్యానం చేస్తున్నాం ఈ మాట అంటే దేవుని గూర్చిన విషయాలని దేవుని కూర్చిన జ్ఞానమును మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా వింటున్నాడు మనల్ని వింటున్నాడు అన్నప్పుడు మనము ఇంకా జాగ్రత్తగా ఆయన గురించి మాట్లాడాలి ఎందుకంటే సేవకులు సేవలు చేస్తున్నప్పుడు చాలా మటుకు మనము చాలా తక్కువగా మాట్లాడుతుంటాం బయట వార్త ఎంత వరకు మాట్లాడాలో వారితో ఎంతవరకు సంభాషించాలో మన మాటలను కుదించుకుంటూ ఉంటాం ఎందుకంటే విస్తారమైన మాటల వలన వల్ల దోషం ఉంటుంది విస్తారమైన మాట్లాడుతూ ఉంటే అందులో దోషం దొరుకుతుందంట సామెతలుగా అందులో మనం చూస్తాం కాబట్టి మన మాటలు లిమిటెడ్గా ఉంటే మనం ఎంత మాట్లాడాలనో వారితో ఎంతగా కన్విన్స్ చేయగలగాలనో అంతవరకు మనము చేస్తూ ఉంటాము కాబట్టి దేవుడు ఏమంటున్నాడు యహోవా ఆలకిస్తున్నాడు ఎహవా ఆలకిస్తున్నాడు మొదటి కొరంతి పదిహేను అధ్యాయము యాభై ఎనిమిదవ వచనంలో మనం ఇంకొక మాట చూస్తాం మొదటి కొరంతి పదిహేను యాభై ఎనిమిదిలో కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు ఇప్పుడు సేవ చేస్తున్నప్పుడు మీకు ఏం లాభం అని అడుగుతున్నప్పుడు మనం డిసప్పాయింట్ అవుతాం నిజమే కదా భక్తిహీన్లు వర్ధీలుతున్నారు భక్తిహీనులు ఐశ్వర్యవంతులు అవుతున్నారు భక్తిహీనులకు ఎలాంటి రోగము లేదు ఎలాంటి మరణము లేదు వారు దీర్ఘకాలం బ్రతికి ప్రశాంతంగా చచ్చిపోతున్నారు అసలు కష్టం నష్టం తెలియకుండా ఉంటున్నారు కదా భక్తిహీనులు చెప్పి వాళ్ళ మీద మనము వ్యసన పడుతుంటాం వారిని చూస్తున్నప్పుడు కానీ అక్కడ ఏమంటాడు మీ ప్రయాసము ప్రభువు వ్యర్థము కాదు అది ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు పట్టికి ఆసక్తులై ఉండుడి ఇలాంటి భక్తిహీలను చూస్తున్నప్పుడు సేవా జీవితంలో కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్ జరుగుతున్నప్పుడు మనము మనల్ని దృఢపరుచుకోవాలి బలపరుచుకోవాలి విశ్వాసంలో మనను మళ్ళీ తిరిగి పునరుజీవం పొందుకోవాలన్నమాట ఎందుకంటే మన ప్రయాసము వ్యర్థము కాదు ప్రభు నందు వ్యర్థమే కాదు మన ప్రయాసానికి తగిన ప్రతిఫలమైన యుద్ధ ఉన్నది కాబట్టి మనము స్థిరంగా కదలక ప్రభు కార్యములందు ఆసక్తులై ఉండాలి ఆసక్తులై ఉండాలి కీర్తనల గ్రంథంలో మనము డెబ్బై అధ్యాయం డెబ్బై కీర్తన అంటాము కీర్తనలు ఇది దావిది రాయలేదు ఆశాప కీర్తన అంటాం ఒక్కసారి చూద్దామా కీర్తనలు డెబ్బై ఇలాంటి మాటలేనమాట భక్తిహీనులు మాట్లాడిన మాటల గురించే వ్యసన పడుతున్నాడు అక్కడ ఆశాపు డెబ్బై కీర్తన మొత్తం రెండో జాన్ రెండో వసం నుంచి చూద్దాం ఒకసారి నా పాదములు జారుటకు కొంచెమే తప్పను నా అడుగులు జారుటకు సిద్ధమాయను అని చెప్తున్నాడు ఆశాపు అని రాసిన కీర్తనలో భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సర భక్తిహీళ్ళను చూసినప్పుడు వాళ్ళు ఫలాభివృద్ధి పొందుతున్నారు భయంకరమైన రిచెస్ తోటి విపరీతంగా అభివృద్ధి పొందుతున్నప్పుడు మత్స్సర పడుతూ ఉంటారు కొంతమంది మత్సర మరణమందు వారికి యాతనలు లేవు బాగున్న వారు మన అనబడుతున్నారు బాగున్న కృంగి కృషించి చనిపోతున్నారు కానీ ఇలాంటి వారికైతే ఎలాంటి యాతన లేదంట భయం లేదు భక్తి లేదు దేవుడికి వాళ్ళ ఎలాంటి ప్రేమ లేదు కానీ వారైతే సమాధానంతో ఉన్నారంట మరణం నందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంటహారం వలె వారిని చుట్టుకొంచున్నది వస్త్రము వలె వారు బలాత్కారం ధరించుకుందరు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలైతే మెరకట మెరకలై ఉన్నవి వారి హృదయాలోచనలు బయటకి కానవచున్నవి ఎగతాళి చేయచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడెదరు భక్తిహీనుల మాటలు ఈ విధంగా ఉన్నాయి ఇలాంటి సహవాసం దుష్ట సహవాసం అంటాం కదా చెడు సహవాసం వీరు అభివృద్ధి చెందుతున్నారు వీరు క్రొవ్వ హృదయముతో మాట్లాడుతున్నారు క్రొవి చేత కన్నులు మెరకలై ఉన్నవి హృదయాలోచనలు బయటికి కనబడుతున్న ఎగతాళి మాటలు గర్వంగా మాట్లాడుతున్నారు ఆకాశం వారు ముఖం ఎత్తుదురు వారు నాలుగూ భూ సంచారం చేయును వారి జన జనము వారి పక్షంన చేరును వారు ఆ జలపానము సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్లు తెలుసుకొను మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు ఇది భక్తిహీనులు భయభక్తులు లేని వారు మాట్లాడే మాటలు ఇవి మనం ఈ రోజు కూడా వింటూ ఉంటాం సంఘంలో కానీ మనకు తెలిసిన రిలేషన్స్ లో కానీ దేవునికి అసలు తెలివే లేదు వాడి ఇంట్లో నన్ను పుట్టించాల్సింది నా ఇంట్లో వాళ్ళని పుట్టించాల్సింది లేకుంటే నన్ను తెల్లగా పుట్టించాల్సింది నన్ను పొడుగుగా పుట్టించాల్సింది అసలు దేవుడికి తెలివి లేదని మాట్లాడే గుంపు ఈ రోజు విపరీతంగా ఉంది ఎందుకు అంటే అమెరికాలో నేను ఆస్ట్రేలియాలో పుట్టాల్సింది నేను అసలు ఇండియాలో ఇంత దరిద్రంలో ఈ మధ్యతరగతి జీవితంలో అని ప్రశ్నించే నాలుకలు ఎక్కువైపోయినాయి ఎందుకు అంటే ఈ లోకరీతిగా శరీరానుసారంగా జీవించాలనుకుంటున్నారు దేవుని యొక్క మహిమ గల కార్యాలు దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను జ్ఞానయుక్తంగా ఆలోచించి యోచించి ధ్యానించే ఆ తరము వనకు సమయం లేదు టైం లేదు అంటున్నారు తొందరగా ఫాస్ట్ డెవలప్మెంట్స్ జరగాలి ఏది జరిగినా ఇట్లా చెప్తే అట్లా అయిపోయేటట్టుగా ఉంటేనే అభివృద్ధి అప్పుడక్కడ దేవుడి అవసరత లేదు అని గమనిస్తున్నారనమాట వీళ్ళు దేవుడు ఎట్లు తెలుసుకుంటాడు మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు వీరెల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన చేసుకుంది నిశ్చింతగా ఉంటారనమాట ఏ కరువు రాని కాటకం ప్రపంచ యుద్ధమే రాని మాకేమీ కాదు మాకు జరగదు మేము ఇట్ని కదల్చకుండా ఉంటాము మాకు ఎలాంటి జరగదు అపాయము రాదు అని విర్రవీగి మాట్లాడుతుంటారంట భక్తిహీనులు నిశ్చింత గల వారే నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థము భక్తిహీనుల మాటలు ఇవే నా హృదయంను నేను శుద్ధి చేసుకునుట వ్యర్థము మా ఆలకిస్తున్నాడా ఖచ్చితంగా భయభక్తులు గల వారిని ఏ విధంగా ఆలకిస్తుందో భక్తిహీనులను కూడా వారిని నాశనమునకు వారిని అప్పగిపుతాడు వారు మాట్లాడే వారికి ఆయన ఒక టైం ఇస్తున్నాడు అనమాట ఒక సమయం ఇస్తున్నాడు వీరు నాశనంలకు సిద్ధపరచబడిన వారు అందుకే తన కొరకు తన కోసం సిద్ధపరుచుకున్న వారు భయభక్తులు కలిగి ఉండుట ఎంతో ముఖ్యము అవసరం అని ఇక్కడ తెలియజేస్తున్నాడు భక్తిహీనుల వలె మనము నాలుక జారకుండా మన మాటలని కంట్రోల్డ్ గా మాట్లాడుకోవాల హృదయంలో శుద్ధి చేసుకుంటుండాలి మనం ఎందుకంటే వారు ఏమంటున్నారు హృదయం శుద్ధిగా పెట్టుకుంటే ఏం లాభం వ్యర్థం కదా నా చేతులు కడుగుకొని నిర్మలున్న ఇంటో వ్యర్థమే దీనిమంతా నాకు బాధ కలుగుతున్నది ప్రతి హృదయం నాకు శిక్ష సచుతున్నదని భక్ భయభక్తులు గల వారు ఎంత ప్రార్థన చేస్తున్నా నాకు క్షేమము రావటం లేదు కదా మన మనశ్శాంతి లేదు బాధ కలుగుతున్నది దినమంతే ప్రతి ఉదయం శిక్ష వచ్చుతున్నది ఇలాగ ముచ్చటీనని నేనాన్ని కొనినయ్యలా ఆసాపు కీర్తన అనమాట ఇక్కడ దావిదారు చెప్పిన మాట ఆ తన కీర్తనలో చెప్తున్నాడు నేను నీ కుమారుల వంశంను మోస పుచ్చిన మోస పుచ్చిన కాబట్టి ఆ ఇరవై నా హృదయము మత్సర పడను నా అంతరింద్రియంలో నేను వ్యాకుల పడుతుంది నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతి నేను పశ్చాత్తాప కానీ ఈ పశ్చాత్తాపము భక్తిహీనులకు జరగదు ఎందుకంటే దేవుడి అవకాశం ఇచ్చిన వారు సద్వినియోగం చేసుకోలేదు ఒక టైం రిపెంటెన్స్ దేవుడి ఇస్తాడు ప్రతి ఒక్క వ్యక్తికి రిపెంట్ కావాలా ప్రాయశ్చితంకి పశ్చాత్తాపానికి ఒక టైం సిద్ధ పెట్టుకోవాలా ప్రతి ఒక్క వ్యక్తి తను చేస్తున్న ప్రతి పనికి ప్రాయశ్చితం జరిగింది అని మనము యేసు ప్రభు శిల్వ గమనిస్తున్నాం మనం చేసిన పాపంలో ఆయన ప్రాయశ్చితం చేసుకున్నాడు కానీ మరి మనము రిపెంట్ కావాలి కదా పాపం నుంచి పాప విడుదల పాపం నుండి విడుదల పొందాలి విముక్తి పొందాలి అంటే మనము ఆ యొక్క పాపంలను కానీ భక్తిహీనులకు ఈ అవకాశం లేదు ఎందుకంటే వారి మాటలే విర్రవీగి మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి కాబట్టి దేవుడు ఏమంటున్నాడు మనకు ఈ మాటలు భయభక్తులు కలవారు మాట్లాడుతుంటారు ఇలాంటి వాళ్ళని నేను వాళ్ళ మాటలు నేను వింటున్నాను వారి పేర్లు నా జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి అని చెప్పి ఓపెన్ గా డిక్లేర్ చేయబోతున్నాడు ఒకనొక ధవళ సింహాసనకు తీర్పు దినమున వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటాం ఆ ధవళ సింహాసనం రోజు ఆ బుక్స్ తెరవబడతాయి భయభక్తులు కలిగిన వారి మాటలు భయభక్తులు లేని వారి మాటలు కూడా లిఖించబడుతున్నాయి కాబట్టి మన మాటలు ఉప్పు వేసినట్టుగా రుచికరంగా దేవునికి ప్రీతికరమైన సేవ మనం అర్పించే ధూపము ప్రీతికరమైనదై ఉండాలి భయభక్తులు కలిగి ఉండి ఉంటా ఎందుకంటే ప్రతిక్షణం మనం జ్ఞాపకం చేసుకుంటుండలా దేవుడు వింటున్నాడు ప్రభువు ఆలకిస్తున్నాడు ప్రభువు ఆలకిస్తున్నాడు ఎందుకంటే మూర్ఖులు జ్ఞానోపదేశంను తిరస్కరిస్తారనమాట మూర్ఖుల సామెతలు ఆ మొదటి అడ్జామ్ ఏడవసంలో మనకు కనబడుతుంది ఏహో వయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం సో భయభక్తులు కలిగి ఉన్నాము అంటే మనము తెలివి గలవారం అని అడుతాం తెలివికి మూలం ఎందుకంటే మనము చాలా జాగ్రత్తగా మాటను ఆచితూచి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లోకి తలబెట్టకుండా చాలా యుక్తమైనదే మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం సొలుబావు ఎందుకంటే అవతల వ్యక్తి సాతాను ప్రేరేపించబడిన వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు మనతో ఆర్గ్యూ చేయాలనే మాటలలో మనల్ని పడగొట్టాలనే చిక్కుబట్టాలనే వస్తున్నాడు ఇది మనం గమనించాల ఎందుకంటే చాలా సార్లు మనం ఈ టీవీ డిబేట్స్ వింటూ ఉంటాం కదా అక్కడ యేసు ప్రభు గురించి సరిగ్గా చెప్పలేకపోతున్నారు భక్తులు అవతల వ్యక్తికి ఎంత జ్ఞానం ఉంది అంటే వాడు వాడి వాదనని సమర్థించుకుంటున్నాడు బల్లబుద్ది మాట్లాడుతుంటే మన పాస్టర్లు మన సేవకులు సరి అయిన ఆన్సర్స్ తోటి వాళ్ళకి జవాబులు గీటుగా చెప్పలేకపోతున్నారు కన్విన్స్ చేయలేకపోతున్నారు రక్షణ ఛానల్లో ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి అనమాట అవి చూస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇప్పుడు మొత్తానికి ఇవ్వండి పెట్టారు ఎందుకంటే అసలు మన మాట్లాడలేకపోతున్నారు కావలమేంటి జ్ఞానము లేక బైబులు బాగా ధ్యానించి సరిగ్గా దాన్ని సిద్ధపరచుకొని వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడగలరు ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపుని వాళ్ళు అడగాలి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అవతల వ్యక్తిని ఏ విధంగా ఎదుర్కోవాలనేది దేవుడు జ్ఞానం ఇస్తాడు కానీ భయభక్తులు లేని వారికి ఎంత జ్ఞానం ఉందో వాళ్ళ దేవుడికి సంబంధించి మన భయము కలిగిన వారు కూడా జ్ఞానంను సంపాదించుకుననే ముఖ్యము మూర్ఖులు జ్ఞాన ఉపదేశం తిరస్కరిస్తారు కాబట్టి మనం ఏం చేయాలంట దేవుని ఎందు జ్ఞానం కలిగి ఉండాలా తెలివికి మూలం అనమాట యోగు అధ్యాయంలో కూడా ఒక్క సెకండు దేవుణ్ణి ఆ ప్రశ్నించడం మొదలుపెట్టింది యోబు ఇరవై ఒకటో అధ్యాయము ఏడు యోగు ఇరవై ఒకటి ఏడు ఒక్క చూద్ద యోబు ఇరవై ఒకటి ఏడవ ఇది యోబు స్నేహితులు యోగిని దూషించి నువ్వు అపరాధివి దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడవు కాదు అని అనిని కన్విన్స్ చేస్తున్నారు అక్కడ అపరాధివి నువ్వు ఆ దేవుని దృష్టికి నీతి మంతుడవు అందుకే నీకు ఈ చేళ్ళు కష్టాలు అని చెప్పి ఆయన అంటున్నప్పుడు యోగు కొంచెం సేపు అయోమయానికి గురైంది అక్కడ వారికి అప్పుడు చూడండి యోబు గ్రంథము ఇరవై ఒకటి వచ్చాను ఇరవై ఒకటి ఇలాంటి అర్థం అర్థం లేని ఆరోపణలను విన్న యోబు వర్కి సమాధానం ఎలా చెప్పగలుగుతున్నాడో మనము గమనిద్దాం ఎలాంటి యాన్సర్స్ ఇస్తున్నాడు నేను మనుషుల మీద ఫిర్యాదు చేయటం లేదు నేను ఎందుకు ఆతృత ఆత్రత ఆత్రం ఎందుకు పడకూడదు ఎందుకంటే నేను మనుషులను విమర్శించటం లేదు చెప్తున్నాడు అక్కడ ఇలాంటి అర్థం అర్థం లేని ఆరోపణలు విని యోబు వారికి సమాధానం ఇలా చెప్పగలుగుతున్నాడు ఇవ్వగలుగుతున్నాడు నా వైపు చూచి నోటి మీద చేయి పెట్టుకోండి వాళ్ళని ఏమంటుండడు ఫింగర్ ఆన్ యోర్ లిప్స్ ముగ్గురు ఫ్రెండ్స్ అంటున్నాడు అనమాట ఈ విషయం గురించి తలంచుకుంటేనే నేను హడలిపోతా నా శరీరం వనుకుతుందంటే ఏంటి ఆ విషయం గురించి ఆయన భయపడుతున్నాడు అంతగా దుర్మార్గులు ఇంకా బ్రతుకుతూ ఉంటారెందుకు ఇది నేను మామూలు మన లాంగ్వేజ్ బిబ్లికల్ లాంగ్వేజ్ కాకుండా మామూలుగా వాడక భాష మాట్లాడుతున్నాను దుర్మార్గులు ఇంకా బ్రతుకుతూ ఉంటారెందుకు ముసలి వాళ్ళై బల ప్రభావం అభివృద్ధి వాళ్ళ ఎదుటనే వాళ్ళ చుట్టూ వాళ్ళ సంతానము సుస్థిరం అవుతుంది వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ వంశాన్ని స్థాపించడం జరుగుతుంది వాళ్ళ కుటుంబాలు నిర్భయంగా సురక్షితంగా ఉన్నాయి దేవుని శిక్షా దండము వాళ్ళ మీదికి రావడం లేదు వాళ్ళ పశువులు దాటితే తప్పనిసరిగా చూలు కలుగుతుంది వాళ్ళ పిల్లలు గుంపులు గుంపులుగా బయలుదేరుతారు ఇంకా వాళ్ళు రోజులు సుఖంగా గడుపుతారు ఒక్క క్షణంలోనే మృత్యులోకంలోకి దిగిపోతారు ఏం చెప్తుంది ఇక్కడ దుర్మార్గులు భక్తిహీనులు అభివృద్ధి చెందుతున్నారు యోబు కూడా ఫ్రెండ్స్ మాటలు వాళ్ళ నిండలు వాళ్ళవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఒక సెకండ్ ఆయన సర్వశక్తుడైన దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు అన్న సంగతిని పక్కన పెట్టేసి వాళ్లకు ధీటుగా ఏంటంటే మంచి వారికి కాదు దుష్టులకే మంచి కలుగుతోంది అభివృద్ధి చెందుతున్నారు బిడ్డలు అభివృద్ధి పొందుతున్నారు పశువులు గొడ్లు అన్ని కూడా రెండించలు అవుతున్నాయి వాళ్ళ పిల్లలు గుంపులు గుంపులుగా బయలుదేరుతున్నారు ఎందుకంటే వాళ్ళు మ్యూజిక్ పిల్లన్న గ్రో వెళ్ళి సంతి వాద్యం ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజికల్ నైట్స్ అంటాం పబ్జ్ గీప్స్ అంటాం కదా వాళ్ళ రోజులు సుఖంగా గడుస్తున్నాయి వాళ్ళ రోజులు సుఖంగా గడుస్తున్నాయి అయితే ఒక్క క్షణంలోనే మృత్యులోకంలోనికి దిగి అంటే అపాయము అనేది వారికి ఒకటే రోజున నియమించబడుతుంది అపాయం అపాయము అపాయం మన జోలికి రాదు ఎందుకంటే అపాయం తప్పించువాడు మన పర్ణశాలలో దాచి ఉంచు దేవుడు తన పర్ణశాలలో దాచి ఉంచు దేవుడు కానీ ఇలాంటి వారికి ఎంత కాలము సుఖము సమృద్ధి అభివృద్ధి జరుగుతుందో సంతోషం కలుగుతుందో ఒకసారే మాయమైపోతుంది వారికి ఒకసారే వాళ్ళు రో అయినా వాళ్ళు దేవునితో మా దగ్గర నుంచి వెళ్ళిపో నీ విధానాల గురించి తెలుసుకోవడానికి మాకు ఆశ లేదని అంటుంటారు ఇలాంటి వారి అనమాట భక్తిహీనులు ఎదురిస్తుంటారు ఎదురు జవాబులు నిన్ను వెంబడిస్తే మాకు లాభం అని లాభ వేసుకునే తారం భక్తిహీనులు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఏంటి మనం సేవ చేస్తున్నప్పుడు మనం భయమును భక్తిని వీడకూడదు దేవుని ఎందు ఎంత భయం ఉందో ఆయన ఎందు అంత భక్తిని మనం ప్రదర్శించాల్సిన అవసరం ఉందనమాట ఎందుకంటే నీతి న్యాయాలతో జీవితం గడిపినప్పటికీ శిక్షకు గురవుతున్నానను అనుకున్నాడు కాబట్టే ఈ ఫిర్యాదు మనుషులకు విరోధంగా కాదనమాట ఆయన చేసిన ఫిర్యాదు ఏంటి దేవుడికే దేవుడికే చెప్తున్నా అనమాట దేవుడు వ్యవహరించే విధానం ఇదే దుర్మార్గులు పండు వృద్ధాప్యం వరకు జీవిస్తారు వాళ్ళ పిల్లలు కూడా అభివృద్ధి చెందుతున్నారు సంతోషంగా ఉంటున్నారు వీరి వీరికి దేవుడు దేవుని యొక్క దండన రాకుండా ఉంది శిక్ష రాకుండా ఉంది అపాయం రాకుండా ఉన్నది కాబట్టి మనం ఏం గమనిస్తాం దుర్మార్గుల సంతానము సంతోషంగా ఉన్న విషయాన్ని తలుచుకుంటున్నాడు అదే సమయంలో తన సంతానానికి పుట్టిన గతిని గుర్తు చేసుకున్నాడు ఎందుకంటే యోగుకు పుట్టిన ఆ బిడ్డలు ఆ ముగ్గురు కుత్తు కుమార్లు కుమార్తెలు చనిపోయినారు కానీ దుష్ట సంతానమేమో అభివృద్ధి చెందుతున్నది వాళ్ళేమో దేవుని ఎందుకు భయము లేదు భక్తి లేదు తనేమో దేవుని భయంతో భక్తితో ఆరాధిస్తున్నటువంటి ఒక మంచి సేవకుడు కదా అందుకని ఏమంటున్నాడు దుర్మార్గులు దీ దీర్ఘ గడిపి హఠాత్తుగా నొప్పి బాధ లేకుండా ఒక్కసారి చనిపోతున్నారు కానీ వారు దుష్టులంటే దేవుడు వారికి అక్కరలేదు ఆయన ప్రార్థించడానికి వారు నిరాకరిస్తున్నారు ప్రార్థించడానికి ఎందుకంటే దేవుడిని తెలుసుకోలేదు వారు తెలివి తక్కువ జనం అనమాట వివేకం లేని వారి వీరు కాబట్టి వాడు దేవుని నిరాకరిస్తుంది యోగ మీదకి వచ్చిన విపత్తులు మాత్రం వాళ్ళకు రావడం లేదు యోగకు వచ్చినటువంటి కష్టాలు నష్టాలు వారికి రావటం లేదు కాబట్టి వాళ్ళు తిని తాగి సంతోషంగా సుఖపడుతూ ఈ లోకరీతిగా శరీర రీతిగా అన్ని రకముల సుఖములను పొందుతున్నారు అన్ని రకములు హఠాత్తుగా మరుణం వారి వారు పనుమరు దేవతలు కంటే వాడు కష్టపడటం లేదు బాధపడడం లేదు దుఃఖపడటం లేదు ఎంజాయ్ చేస్తున్నాడు ఒకసారి మాయమైపోతు ఇది యోగుకి కొంచెము అర్థం కావడం లేనమాట ఎందుకంటే దేవుడు ఈ విధంగా ఎందుకు జరిగిస్తున్నాడని తర్వాత ఇది ఎందుకు అనడి మాట తన ముగ్గురు స్నేహితులు యోగు నిందించిండడు అంటే సేవకులని కొన్నిసార్లు ఇట్లా ఈ రకంగా సాతాను సేవకులనే ప్రేరేపిస్తుందనమాట అవతలి సేవ కూడా వచ్చి నీ సేవ ఇట్లా ఉంది నువ్వు ఇట్లా చేస్తున్నావు నీకు ఏం లాభం వచ్చింది నీకు ప్రతిఫలం దొరికిందా నా సేవ చూడు ఎంత విస్తారంగా ఉందో సుఖంగా ఉన్నా నేను కార్లలో జరుగుతున్నాను ఏరోప్లేన్లో జరుగుతున్నాను నాకు చాలా విస్తారమైన ఆస్తులు కలుగుతున్నాయి నా సేవకు ప్రతిఫలం బాగుంది నీ సేవలో ప్రతిఫలము దే లేదు ఎందుకంటే నీకు చిన్న సేవ నీ నంబర్ చాలా చిన్నది నా నంబర్ లక్షలు ఉన్నారు ఈ విధంగా వెక్కిరించటానికి బయలుదేరుతున్న గుంపులు అన్నమాట భక్తి లేని జన్నాం అన్నట్టు ఎందుకంటే వీళ్ళు విశాల మార్గంని ఎన్నుకున్నారు విశాల మార్గంలు ఎన్నుకున్నారు కాబట్టి సునాయాసంగా వచ్చి పడే ఆస్తులు ఆ సుఖ సౌఖ్యాలను గురించి వారు ఆనందిస్తున్నారు కానీ దేవుడు గమనిస్తున్నదేంటి తన ఎందు భయభక్తులు కలిగి మాట్లాడుకొని వారి సంభాషణను మాత్రమే ఆయన ఆలకిస్తున్నాడు తన గ్రంథంలో వారి పేర్లని రాసుకుంటున్నాడు ఇది మనం గ్రహించినం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉంటాం ఎందుకు మనం మాట్లాడుతున్న మాటలన్నిట్లో కూడా సారవంతమైన మాటలే ఉంటాయి ప్రయోజనకరము కానివైతే మనం మాట్లాడం ఎందుకంటే అవతల వ్యక్తి ప్రతిఫలం పొందాల మనం మాట్లాడితే రక్షణలోనికి రావాల దేవుణ్ణి తెలుసుకోవాల సత్యం తెలుసుకోవాల ఇవి తెలుసుకుంటే చాలా అనమాట ఎందుకంటే దేవుడే వాళ్ళని తన వైపుకు ఆకర్షించుకుంటాడు ఎందుకంటే ఆయన నా గొర్రెలు నా స్వరమును విను నా గొర్రెలు నా స్వరమును విను ఇవి కాక నాకు ఇంకా వేరే గొర్రెలు కూడా ఉన్నాయి వేరే మందల నుంచి కూడా నా గొర్రెను తెచ్చుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పి సువార్థికులకు సేవకులకు చెప్తున్నాడు దేవుడు మీరు భయము కలిగి భయ భక్తులు కలిగి నా గురించి మాట్లాడుతున్నప్పుడు యుక్తమైనది మాట్లాడుడి యుక్తమైనది మాట్లాడి దుర్మార్గులు వారు ఎంత దుష్టులు అంటే దేవుడు వారికి అక్కర్లేదు అంటున్నారు ఆయన ప్రార్థించడానికి వారు ఇష్టపడటం లేదు ఒప్పుకోవటం లేదు యోగు వచ్చిన విపత్తులు మాత్రం వాళ్ళకి రావడం లేదు దుర్మార్గులు పాపాలకు వారి శిక్ష రావచ్చుననే యోగు స్నేహితులు చెప్పారు కానీ ఇది న్యాయం కాదంటున్నాడు యోగ మనం యోగును గమనిస్తుంటే ఆ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కొంత పనిచేస్తున్నప్పుడు నోరు మాట్లాడుతుంది కానీ హృదయం మాత్రము సత్యమని ఘోషిస్తోంది తల్లిదండ్రుల శాపములు బిడ్డల మీద రావు అది అన్యాయం దేవుడు ఎవరి తీర్పు ఎవరి లెక్కలు వాళ్ళకే ఇస్తారని సమర్థిస్తున్నాడు ఎందుకు యోగు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే అప్పుడు అక్కడ టైం ఏంటి ఒళ్ళంతా కురుపులతోని దూరద పెడుతుంటే భార్య వదిలేసింది ఫ్రెండ్స్ నిందిస్తున్నారు బిడ్డలు పోయినారు ఆస్తి పోయింది అలాంటి పరిస్థితిలో దేవునినే ప్రశ్నిస్తున్నాయన ప్రభ నాకు ఏంటిది అయినా నువ్వు ఇచ్చినవు నువ్వు తీసుకున్నావు నీకు మహిమ నీకే మహిమ కలుగును గాక తను అంత భయభక్తులు లేని వారి ప్రక్కన కూర్చున్నా కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు తన సేవలో మన సేవకులు ఈ విధంగా విశ్వాసం కోల్పోకుండా అవతలి వ్యక్తి ఎంత కఠినంగా శోధించి ఎంత కఠినంగా మనల్ని ప్రశ్నించి ఎంత కఠినంగా మనల్ని అవమానపరిచినా కూడా మన విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉండాలి అనేది దేవుడి ఆశ ఆయన చిత్తం నాకు మహిమకరంగా మీరు జీవించాలి ఈ భూమి మీద నాకు మహిమకరంగా ఎందుకంటే అన్య దేవతలకు నా మహిమను చందనీయను నేను రోషము గల దేవుడు అన్య మనసులకు అన్య దేవతలకు తన మహిమను చెందనీయాడు అంట మరి ఆయనకు మహిమ కలగాలంటే ఆయన బిడ్డలే ఆయనకు మహిమ కలిగించాల ఆయనని మహిమ పరచాల ఎందుకంటే ఆయన బిడ్డలను ఆయన విడనాడు వాడు కాడు కాబట్టి వాళ్ళని ఏమంటుండడు వీరు తెలివి జనులు ఎందుకంటే దేవునికి భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము తెలివికి మూలం అంటున్నాడు ఈ మాట మనము ఆ కీర్తనల గ్రంథంలో ఒకసారి చూస్తాము కీర్తనల గ్రంథంలో మనము దేవుని యొక్క కార్యముల గురించి చూస్తాం అనమాట ఒకసారి కీర్తనలు కీర్తన సామెతలు సామెతలు గ్రంథంలో మనము ఆ గమనిస్తున్నది ఏంటంటే దేవుని భయభక్తులు కలిగి అది తెలివికి మూలము దేవుని భయభక్తులు కలిగి అది వివేకమును ఇచ్చును అది వివేకం నిచ్చును దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము దేవు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము దేవుని అందు ఆ కీర్తనలు యాభై కీర్తన ఎనిమిదో వచనం చూడండి నా సంచారంలో నీవు లెక్కించి నా కన్నీళ్లు నీ ఎంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడుచున్నవి కదా కవిలలు అంటే గ్రంథములో నేను నడుచుట నేను మాట్లాడుట నా కన్నీలు వీడ్చుట నా విజ్ఞాపనలు నా బాదలు నా శోకము అంత నీ సన్నిధిలో నేను కుమ్మదిస్తున్నప్పుడు అవి నీ కవిలలో కనబడుచున్నవి కదా అంటే నువ్వు రాసుకున్నావు కదా నీ గ్రంథంలో నీ గ్రంథంలో నువ్వు రాసుకున్నావు కదా దేవ ఎందుకంటాడు మాట అంటే కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనము నోరు జారి దేవుని దూషిస్తామేమో జాగ్రత్తగా మన విశ్వాసంను కాపాడుకోవాలా ఎందుకంటే నోరు జారటం అనేది చాలా సందర్భాల్లో జరుగుతుంటది సేవకులు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా దేవుని మహిమ పరచటానికి వారు ఆయత కానీ ఆయత కానీ దేవుడి విషయంలో మాత్రము వాళ్ళు ఎటువంటి దుర్భాషలు ఆడకూడదు ఎందుకంటే మనము కీర్తనలు డెబ్బై మూడులో చూస్తున్నాం కదా అదేవిధంగా మనము యోగులో కూడా చూస్తున్నాము ఏమంటున్నావు మనుషులు రాబోతున్న దేవుని తీర్పు సంగతి తెలియక తమ ఆలోచనలో ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇలాంటి పొరపాట్లు దూషిస్తూ ఉంటాం ఎందుకని దుష్టులు అభివృద్ధి చెందుతున్నారు ప్రభా నేను నీ సన్నిధిలో ఉన్నాను నేను సేవలో ఉన్నాను నాకు ఎన్ని కష్టాలు మనకు చాలా మంది విజ్ఞాపన ప్రార్థన చే అడుగుతుంటారు కదా వారు ఇవే చెప్తుంటారు భక్తిలో ఉన్నాను బ్రదర్ భక్తిలో ప్రార్థన చేస్తున్నాను సిస్టర్ ఫాస్టింగ్స్ లో ఉన్నాను సిస్టర్ అయినాశ బోధనలు వస్తున్నాయి కట్టుకోలేకపోతున్నాం కదా మేము తప్పించుకోలేకపోతున్నాం సవితాను మమ్మల్ని ఎంత భయంకరంగా శోధిస్తున్నాడు అంటే సైతాను శోధిస్తాడు మీరు శ్రమలలో ఉంటారని దేవుడు ముందే చెప్పింది కాబట్టి మనం ఏం చేస్తున్నాము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం దానికి మనకి ఏం కావాలా వాక్య జ్ఞానం కావాలా వాక్య జ్ఞానం కావాలా ఎందుకు దేవుడి కార్యములని మనము ప్రశ్నించడానికి వీలు లేదు ఆయన మన పట్ల ఉద్దేశంలో సఫలపరచువాడే కానీ మన పట్ల ఆయన కార్యములు చాలా గొప్పవి ఉన్నతమైనవి అని తెలుసుకోవాలా కష్టం వస్తుంది అంటే ఒక నష్టం జరిగింది అంటే దాని వెనక మనకు ఇంకొక గొప్ప బహుమానం రాబోతున్నది మరొక గొప్ప కార్యము మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు ఎందుకంటే ఈ కష్టం తర్వాత మనకు వచ్చేది అంత గొప్ప సంతృప్తినిచ్చే కార్యం అనమాట ఆయన మహిమ కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి అంటే ఆయన మన విశ్వాసంను బ్యాలెన్స్ చేస్తున్నాడు మన విశ్వాసంని కొలుస్తున్నాడు క్వాలిటీ విశ్వాసం అంటాం అంటే ఆయన యొక్క చాలా నాణ్యమైన విశ్వాసంను మనం కనబరచాలి నా భక్తిహీనుల అంతలో పుట్టి అంతలో మాయమైపోయినటువంటి విశ్వాసం కాదు మనది నాణ్యమైన విశ్వాసంను కనబరచాలి దేవుని సన్నిధిలో అప్పుడు దేవుడు మన కార్యములని గమనిస్తున్నాడు కాబట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తున్నాడు సేవలో ప్రతిఫలం ఖచ్చితంగా మనకు దొరుకుతుంది ఎందుకంట ఆయన గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉన్నవి ఆల్రెడీ రాయబడి ఉన్నాయి అర్థం కాబట్టి మనము ఆలోచిస్తున్నప్పుడు మనకి ఏం అర్థమవుతుంది అంటే దేవుడి కార్యాలని ఎన్నో రకాలుగా విశ్లేషిస్తున్నప్పుడు సామెతుల గ్రంథంలో మనకు చాలా చాలా విషయాలు అది ఏమంటారు జ్ఞానంకు సంబంధించి జ్ఞానమునకు సంబంధించిన సామెతల గ్రంథం మీరు జ్ఞానం ఏమంటారు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు సామెతలు దేవుని యొక్క జ్ఞానమును దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట యోగు ఆ ఇరవై ఎనిమిది మనకు ఈ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటకు ఏం కారణం అంటే ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నుండి మనం పొందుతున్నటువంటి ఈవులు అనమాట యహోవాయందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలము దుష్టత్వమును విడ్చుటయే వివేకము అని నరులకు దేవుడు సెలవిస్తున్నాడు యోబు గ్రంథము ఇరవై ఎనిమిది అలాగే మనం సామెతలు చూసుకుంటే దేవుని భయభక్తులు కలిగి తెలివికి మూలం నేను తెలివి తక్కువ వాడు అంటున్నారా అంటే నువ్వు బైబుల్ జ్ఞానంని పొందుకోవాల తెలివి కావాలి అంటే జ్ఞానం కావాలి అంటే జ్ఞానం కొదువుగా ఉన్నది అంటే జ్ఞానంకు ఆధారం ఆయనే కాబట్టి ఆయన భయభక్తులు కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని జ్ఞానం అవసరం ఆయన కార్యాలను మనం విశ్లేషించాల ఇది మన మంచి కోసమే జరిగిందా ఇది సైతానం నుంచి వచ్చిందా అని విశ్లేషించాలంటే ఆయన వాక్య ధ్యానం జరగాల తెలివికి మూలము సామెతులు మొదటి అధ్యాయం ఏడవ వత్సరంలో కనబడుతుంది అలాగే భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే మనకు సామెతలు ఎనిమిది పదమూడవచనలో కనబడుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఏమంటారా చెడుతనంను అసహించుకుంటాం ఇప్పుడు చెడుతనంని అసహించుకోలేదు అంటే మనం క్వశ్చన్ వేసేసుకోవాలి వెంటనే మనలో దేవుడి భయము భక్తి తగ్గిపోయినాయా లేకపోతే దేవుడి ఎందు అసలు భయము భక్తి లేదా ఎందుకంటే చెడుతనంని ఇష్టపడుతున్నామా నువ్వు చెడుతం అసహించుకుంటున్నావంటే ఖచ్చితంగా దేవుని యొక్క దేవుని విషయమైన ఆయన చిత్తం విషయంలో భయము భక్తి కలిగి ఉంటున్నాము ఎందుకు భయ భయభక్తులు కలిగి ఉంటే వలన దీర్ఘాయుష్ దేవుని ఎందు కలిగి ఉంటే వలన దీర్ఘాయుష్ కలుగుతుంది అంటారు మొత్తం సామెతల గ్రంథంలో అంటే పదవ అధ్యాయ ఇరవై ఏడు కనబడుతుంది అలాగే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే భయము అని భయభక్తులు కలిగిన వారికి బహుధైర్యంను ను నీ సేవలో ధైర్యంగా ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క జ్ఞానము సంపాదించుకోవాలా అనేందు భయభక్తులు కలిగి ఉండాలి ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రతిసారి మన పేర్లు ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఎందుకంటే ఆ తర్వాత మనకు దేవుడు ఒక పేరు పెట్టబోతున్నాడు ఈ పాత పేర్లన్నీ మనకు ఈ లోకరీతిగా అన్ని పోతున్నాయి పరలోకంలోకి వెళ్ళినాక మనకు ఒక కొత్త పేరు అయినవ్వబోతున్నాడు అందుకే ఆ యొక్క ఆయన ఇచ్చే ఆ ఐశ్వర్యము అది ఈ లోకరీతిగా వారికి వెరితనమే కానీ మనకు చాలా విలువైనది ఆ ఐశ్వర్యంను పొందడానికి మనము భయమును భక్తిని కలిగి ఉండాలంటే జ్ఞానంతో మెలగాల అదేవిధంగా ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండే ఊట అని ఎందు జీవపు ఊట జ్ఞానాభ్యాసము సాధనం చేయమంటున్నాడు దేవుడు జ్ఞానాభ్యాసమును సాధనం ప్రాక్టీస్ చేయండి వాక్య జ్ఞానం సంపాదించుకునటానికి ఎందుకంటే మన జ్ఞాన సంభాషణనే ఆయన వింటున్నాడు జ్ఞానయుక్తంగా ఏ విధంగా మాట్లాడుతున్నామో మనకు తెలియాలా ఎందుకంటే మనము నిష్ఫలమైనటువంటి వ్యర్థమైన గాలి మాటలు మాట్లాడటలేదు దేవుడికి ఇష్టమైనటువంటి కార్యములని ఆయన యొక్క సహవాసములో మనం నేర్చుకున్నటువంటి ఆయన యొక్క కార్యంలో ఆయనను మహిమపరిచే కార్యంలోనే మనము సంభాషించుకుంటున్నాం కాబట్టి ఆయన వింటున్నాడనే ఆలోచన ప్రతి సెకండ్ మనం మనసులో ఉండాల మనం ఏది మాట్లాడుతున్నా ప్రయోజనకరంగా ఉందా లేదా ఇది దేవుడికి మహిమకరంగా ఉందా లేదా అనేది ప్రతి సెకండ్ మనల్ని మనము వివేచించుకోవటానికే మనకు ఇవి సహాయం చేస్తున్నాయంట వినయమునకు ప్రతిఫలము దేవుడు భయభక్తులు కలిగి వినయమునకు జ్ఞానము కలిగి ఉండుట ఆ వినయమునకు ప్రతి వినయమునకు ప్రతి ఫలము సామెతలు ఇరవై రెండో అధ్యాయంలో ఒక నాలుగో వచ్చంలో సాతాన తలంపులని దాని తంత్రాలను ఎదుర్కోవాలి అంటే దేవుని జ్ఞానము మనం ఆధారం చేసుకొని మాట్లాడాలి ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు దోషములు దొరుకుతున్నాయి ఏదైనా దోషం వస్తుందేమో దోషంతో మనం మాట్లాడుతున్నామేమో అని మనము ఆలోచిస్తున్నప్పుడు మన నోట్లోకి ఫలభరితమైన మాటలు వస్తాయి ఎందుకంటే మనము దేవుడి కార్యం చేస్తుంది ప్రతి ఒక్కరికి మనం సువార్త చెప్పేటప్పుడు మామూలుగా మనం చేసే కార్యం ఏంటి రక్షించబడాలి మీరు పాపం నొప్పుకోండి ఆత్మను పొందండి పరిశుద్ధంగా జీవించండి తర్వాత దేవుని కొరకు ప్రయాసపడండి ఆత్మల సంపాదనలో మీరు ప్రే ఏమంటారు మీరు ట్రైన్ అవ్వాలా కదా తర్ఫీదు పొందాలా అందుకనే దేవుడు మళ్ళీ ఎన్నుకున్నాడు ఎంతే ఇది చెప్పేసి వదిలేసి సరిపోదు కదా అవతల వ్యక్తికి ఇప్పుడు ఇంకా ఏం కావాలి అంటే వాళ్ళు బిగినర్స్ కదా వాళ్ళు కాబట్టి మొదటి స్టేజ్ నుంచి వాళ్ళు కావాలన్నప్పుడు వాక్య ధ్యానం ఖచ్చితంగా ఉండాలా వాక్య ధ్యానంలో ఉన్నప్పుడే వారు సాతాను తంత్రంలను తెలుసుకోవాలా లేదంటే వాక్యం విని అది ఫలభరితం కాని నేల మీద పడుతుంది బీడు నేల పడినప్పుడు మొలుచుట అసాధ్యము అది మొలకెత్తాలా ఫలించాలా అది మొలకెత్తాల ఫలించాలా వటవృక్షం అయితేనే కదా అనేక పక్షులకు అది ఆధారం అవుతుంది కాబట్టి ఆ విత్తనం ఫలించాలి అంటే వాక్య జ్ఞానము అవసరము అని దేవుడు తెలియజేస్తున్నాడు మళ్ళాకి గ్రంథంలో ప్రవక్త చెప్తున్న మాట ఏంటి దేవుడు ఆలకిస్తున్నాడు కాబట్టి జ్ఞానము కలిగి భయభక్తులు కలిగి జ్ఞానం కలిగి ఉండుట అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటే ఆయనను ఆధారం చేసుకొని జీవించాలంటే ఖచ్చితంగా నీకు వాక్య జ్ఞానం వాక్య ధ్యానం జరగాల ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఫలించాలా మనం పొందుకున్నాం ఆత్మని కానీ ఫలించాలది అది ఫలభరితంగా లేకపోతే దేవుడు ఈ అంజూరపు చెట్టుకు పండ్లు కనబడలేవే అని కాలం కానీ కాలంలో అడుగుతున్నాడు అది కదా అంజూరపు కా చెట్టుకు కా కాయలు కాయని తైమ్ అది సరే దానిలో కాయలు వెతుకుతున్నాడు దేవుడు ఈ చెట్టు చెప్పించబడున అంటున్నాడు వాడు తిరిగి వస్తున్నప్పుడు చెట్టు ఎండిపోయింది ఈ లోకరీతిక చెట్టు కాదు ఆత్మీయరీతికి కూడా మన చెట్టు ఎండిపోతుంది మనం ఫలభరితంగా లేకపోతే జ్ఞానయుక్తంగా మనం వాక్య ధ్యానం చేస్తూ సేవా జీవితంలో ముందుకు వెళ్ళకపోతే కాబట్టి విశ్వాసము కలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటున్నాడు రెండవ కొరంతి పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని చూసుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఎందుకంట మనకు తెలుసు సొలమోను మహాజ్ఞాని కదా సొలమోను మహాజ్ఞాని ఎంత జ్ఞానం అంటే సామిత్రుల గ్రంథంలో ఆయన రాసిన ఆ చూస్తున్నప్పుడు ఆయన మనకి ఇనా దేవుడిని జ్ఞానం అడిగిండు దేవుడు సమృద్ధిగా జ్ఞానాన్ని ఇచ్చిండు కానీ అంత జ్ఞానంలో కూడా అన్నిటినీ రుచి చూసి లాస్ట్కి భ్రష్టు అయిపోయింది అన్య దేవత స్త్రీల అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటే అన్య దేవతల వైపు తిరిగిపోయిండు అంత పేరు అంత జ్ఞానం సంపాదించుకొని కూడా భ్రష్టు సోలోమోను ఆఖరి నిమిషంలో ఆఖరి నిమిషంలో కాబట్టే మనము నశించుకోవు సు సువర్ణము అగ్ని పరీక్ష శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనితయు కలుగునట్లు కలుటకు కారణమగును అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనంలో మొదటి అధ్యాయము ఏడవ వచనంలో ఏంటది నశించిపోవ సువర్ణము అగ్ని పరీక్ష శుద్ధ పరచబడుతున్నది కదా దానికంటే అమూల్యమైనది మీ విశ్వాసం అంటున్నాడు అంత అమూల్యమైన ఈ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై అంటే దేవుడు ఎందుకు కలిగి ఉంటే మనం శోధించబడుతున్నాము శోధనలకు నిలబడుతున్నాము ఆ శోధనలో ఆ పరీక్షలో మనము నెగ్గుతున్నాము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మనకేం కలుగుతుంది మెప్పు కలుగుతుంది మహిమ కలుగుతుంది ఘనత కలుగుతుంది కాబట్టే మన పేరు ఆ జీవ గ్రంథంలో ఆయన రాసుకుంటున్నాడు ఎందుకంటే శోధనలకు నిలిచిన వారమై ఉన్నాం కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని ఆఫర్స్ దేవుడిస్తున్నాడో వాక్యంలో కదా ఇవన్నీ మనకు ఆఫర్సే అంటాం ఆయన ఇచ్చే బహుమానల్ ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతుంటే దీర్ఘాయువు కదా జ్ఞానము వివేకము చె చెడుతనంను అసహించుకునే ఆ యొక్క జ్ఞానం ఇస్తున్నాడు మనకు దీర్ఘాయువుని ఇస్తున్నాడు ధైర్యంనిస్తున్నాడు జీవపూట ఉన్నాడు జ్ఞానాభ జ్ఞానాభ్యాసం చేయట జ్ఞాన సాధనమై ఉన్నది అంటున్నాడు వినయమునకు ప్రతిఫలంగా ఉంటుంది అంటున్నాడు కుతంత్రములను దాని సా దాని తంత్రాలను ఎదుర్కోవాలంటే ఈ జ్ఞానము ఆధారం చేసుకొని జీవించమంటున్నాడు అందుకే లేకపోతే మనం సొలోమోనువలే పడిపోతాము భ్రష్లం అయిపోతాం ఆ జ్ఞానం సంపాదించుకుంటే మనం భయముతో భక్తితో దేవుని గూర్చిన ఆరాధన దేవుని గూర్చిన వాక్యమును దేవుని కూర్చిన సంభాషణని మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఎందుకంటే మన మనసులో సొల్లు భాషలు ఉండవు సొల్ విషయాలు ఉండవు అంటే అన్నెసరీ టాక్ అంటాం గాసిప్ అంటాం కదా తెలుగులో అయితే గాసిప్ ఇంగ్లీష్ గాసిప్ అంటాం అంటే అంత గాలి మాటలు అవసరం లేని మాటలు మాట్లాడుకుంటాం మనం ఏం మాట్లాడాలి అవసరమైనవి యుక్తమైనవి ఫలభరితమైనవి ఆయనను మహిమపరిచే మాటలు ఆయనని మహిమపరిచే మాటలే మాట్లాడుకుంటుంటాం మన సాక్ష్యాలు కదా మనం సాక్ష్యం ఇస్తున్నప్పుడు మనం ఏం చెప్తున్నాము దేవుడు నా పట్ల ఎంత గొప్ప కార్యం చేసిండు ఎందుకంటే ఆయనని నేను ఆశ్రయించిన కాబట్టి నేను మనుషులను ఆశ్రయించలేదు దేవుడిని ఆశ్రయించినను కాబట్టే దేవుడు నా పట్ల కార్యం జరిగించిండు ఇవే మన సాక్ష్యాలు ఈ సాక్ష్యాలే అవతల వ్యక్తిని విన్నుట వలన విశ్వాసం కలుగునవి ఎవరితో వింటున్నారో సాక్ష్యాలు వాళ్ళలో విశ్వాసం పెంపొందిస్తున్నాడు దేవుడు వాళ్ళలో విశ్వాసం మనం పాట పాడతాం కదా సాక్ష్యం అనగా వినిన కనిన సంగతులను తెలుపుతాయే నేను పాట పాడుతుంటాను కదా మనకు ఆంధ్రప్రదేశ్ ఇట్లా సాక్ష్యమిచ్చేదా మన స్వామి దేవుడంటూ సాక్ష్యం ఇచ్చేదా ఆ పాటలో ప్రశ్న వచ్చిన అది సాక్ష్యం అనగా వినిన కనిన సంగతులను తెలుపుటయ్యాయి అంతేగాని ప్రతిరోజు దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలి అప్పుడే నేను సాక్ష్యం చెప్తా కాదు ప్రతి దినము సాక్ష్యమే కదా నువ్వు విన్నవి కన్నవి కూడా ఇక జరిగినవే కాక విన్నవి కన్నవి కూడా నువ్వు పంచుకుంటుంటే ఏం జరుగుతుందంట వినుట వలన విశ్వాసము దేవుడు ఏం చూస్తున్నాడు మనం మాట్లాడే మాటలు ప్రీతికరంగా విశ్వాసంని పెంపొందించేవిగా ఉన్నాయా లేదా ఇది చూస్తున్నప్పుడు మనకు ఆశ్చర్యమేసే దేవుడు ఇట్లాంటివి కూడా వింటాడా అంటే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు వాల్ హ్యాంగింగ్ ఒకటి ఉండేదనమాట మా డాడీ వాళ్ళ ఇంట్లో జీజస్ ఈజ్ సైలెంట్ లిసనర్ టు ఎవ్రీ కాన్వర్జేషన్ అని అంటే ఆయన కామ్ గా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అది వింటున్నాడంటామ్ గా హీజ్ అోస్ట్ హీజ్ అ లిసనర్ అని చెప్పి ఆ హ్యాంగింగ్ చెప్తుంటది అది నేను తెచ్చేసుకున్నాం మా ఇంట్లో నుంచి నాది ఇంట్లో పెట్టుకుందామని సైలెంట్ లిజ్ టు యువర్ కాన్వర్జేషన్ నువ్వు మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి ప్రతి మాట తీర్పు దినములోనికి వచ్చునని గ్రహించు మాట్లాడే ప్రతిదీ తీర్పులోనికి వస్తుంది మంచి మాట్లాడుతున్నావా చెడు మాట్లాడుతున్నావా దేవుడిని గూర్చి మాట్లాడుతున్నావా నీకు భాషలోనే పెద్ద పెద్ద గ్రంథాలు చదివి కామెంటరీస్ చదివి అవి చెప్పాల్సిన అవసరం లేదు నీకు తెలిసిన మాటలే నువ్వు దేవుడి గురించి ధ్యానం చేస్తూ సంపాదించుకున్న జ్ఞానంతో మాట్లాడే వివేకమైన మాటలే దేవుడికి ప్రీతికరంగా మహిమకరంగా మాట్లాడగలిగితే మన ఫలభరితమైన సంపాదన ఆత్మల సంపాదన మనం చూస్తాం విస్తారమైన కోతను మనం చూస్తాం ఎందుకంటే ఆత్మల సంపాదనే మనకి ఇచ్చినటువంటి ఆ జాబ్ అనమాట వాక్యం ద్వారా నువ్వు ఎంతమందిని చేరుకుంటున్నావు వాక్యం ద్వారా నువ్వు మారుమూల ప్రాంతాలకు వెళ్ళలేకపోయినా నీ వాక్యము అంత దూరం వెళ్తుంది ఎందుకంటే వాక్యమే నా పాదములకు దీపము నడిపించదు అదే కాబట్టి ఆ వాక్యమును నువ్వు గాయకొనాలా ఆ వాక్యం విషయమైన సంభాషించు ఆర్గ్యుమెంట్స్ చేసుకోండి డిసి డిసిషన్స్ చేసుకోండి డిస్కషన్స్ చేయండి ఎందుకంటే కాన్వర్జేషన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడిని కూర్చిన జ్ఞానము చదువు రాని వారికి మరి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే బైబుల్ చదువుతున్న వారందరూ సొంతంగా చదువుకొని ఆలోచించి ఆత్మ నడిపింపు చేత గ్రహించగలుగుతున్నారు కానీ చదువు రాని వారు చాలా మంది ఉన్నారు కదా ఇలాంటి వారికి మాత్రము ఖచ్చితంగా ఆ జ్ఞానయుక్తమైన మాటలు సంభాషణ రుచికరమైన ఉప్పు వలె ఉన్నట్టు కాబట్టి సంభాషణ దేవుడిని కూర్చుంటే ఖచ్చితంగా దేవుడు అది వింటున్నాడు దానికి మనకు ప్రతిఫలం ఇస్తున్నాడు అని మనము ఆశ పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు ఎందుకంటే ఆయన డిక్లేర్ చేస్తున్నాడు వీరు నా సొత్తు వీరు నా సొత్తు డిక్లేర్ చేస్తు ఈ బుక్ లో వాళ్ళ పేర్లు రాసిండు అంటే ఆ యొక్క నీ కన్నీళ్ళు ఉన్నాయి నువ్వు మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి నీ పేరు ఉంది నువ్వు చెప్తున్నవి ప్రతిదీ అక్కడ రాసుకుంటున్నాడంటే మీ సంభాషణ ఆయన ఎంత జాగ్రత్తగా వింటున్నాడో అంత జాగ్రత్తగానే మనం మాట్లాడాలి కూడా దేవుడు ఈ యొక్క ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం పరిశీలించుకుందాం విశ్వాసంలో మనము చాలా గట్టిగా సువర్ణము ఏ విధంగా అయితే కదా మొదటి పేతులో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా దాని కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది సేవలో ఆ పరీక్షలు వచ్చినప్పుడు మనకు ఎదురవుతున్నటువంటి సంఘటనలలో మన విశ్వాసంలో స్థిరంగా ఉంటున్నామంటే దేవుని యొక్క జ్ఞానమును జ్ఞానయుక్త ఇచ్చమైన మాటలను మనము భయభక్తులతో వింటూ ఆ పాటిస్తున్నాం కనుక ఆ విశ్వాసంలో కొనసాగుతున్నాము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమయు ఘనత కలుగును ప్రత్యక్షమైనప్పుడు మెప్పు కలుగుతుంది మహిమ కలుతుంది ఘన కలుతుంది అలాగే ఆయన జీవకవిలలో మన పేర్లు ఉన్నాయి దేవుడు మనల్ని తన సొంత సొత్తుగా డిక్లేర్ చేస్తున్నాడు మనకి ఇంత ఇంతకంటే ఇంకేం కావాలి కదా ఆయన సొత్తుగా మనం మిగిలిపోతే చాలు కదా ప్రభ్వ అని చెప్పే మన వాక్యం ఉండాల మన ప్రార్థన ఉండాలి ప్రతి ఒక్కరికి మన సాక్ష్యం ని వివరిస్తున్నప్పుడు అవతలి వ్యక్తి బలపరచబడాల నిరుత్సాహపడకూడదు బలపరచబడాల ఎందుకంటే ఆయనకు మాత్రమే సమస్త గంత మహిమ కలగాల మనకు కాదు మన సాక్ష్యం ద్వారా మనకి రావద్దు అది సాక్ష్యం ద్వారా దేవుడే మహిమ పరచబడాల దేవుడు చిన్న వాక్యంను దేవించును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృపగల ప్రభు మహిమోన్నతమైన ఎస్ఐ పరిశుద్ధాత్మ తండ్రి మా యొక్క విశ్వాసంను బలపరచేవాడవు అగ్నికి పరీక్షించినట్టు ప్రభా బంగారం ఏ విధంగా అయితే పరీక్షించబడుతుందో ఆ విధంగా మమ్మల్ని పరీక్షిస్తున్న దేవుడవు మా విశ్వాసంను బలపరచండి నన్న జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడటకు ప్రభ మీరు మా సంభాషణ వింటున్నారు అన్న ఆ ధ్యానంతో ప్రభ మేము మాట్లాడటకు సహాయం సాక్ష్య జీవితంను బలపరచమని ప్రభ నీ గొప్ప కార్యములను జరిగించటకు నీకు మహిమకరంగా మేము జీవించినట్లు ప్రతి ఒక బిడలు మీరు బలపర్చమని ఏసయ శక్తి నామములో. నామంలో ఆ యొక్క జీవగ్రంథంలో మీరు రాస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనకందరికీ కుటుంబ ఇంకా ఈ ఆరాధనలు ఎవరైతే పాల్గొందో ఆ కుటుంబీకులందరికీ సదాకాలం తోడని కాక ఆ మెయిన్ ప్రెజలందరిజలా అందరికి ప్రెజలన్స్ ఇస్తారు ప్రదర్శి అందరికి ప్రజల